వాసిగు నచ్చి నీ దయకు నీ మహిమకు నేను నత్తూ ఏ ప్రభో నా యొక్క ధర్మవా నీ యొక్క గొప్పతనం తన యోధులే గెలుతు నలిలో నమ్మ మంచు దళతు సుయోధ ఉద్ధచ్చి దుర్యోధనుడు ఏమనుకుంటూ ఉన్నాడు ఆ యోహాన్ని పండితే ఆ నూరు మంది అర్జునుడు ఏం చేయగలరు అంటూ నాజులంతా నా యోధులే గెలుస్తారు ఇక అర్జును వల్ల ఏమీ కాదు అన్నాడు దుర్యోధనుడు అాటి యొక్క దుర్యోధను యొక్క కోరిక మన్ను చేసి శిగ పువ్వు వాటగు ఉండగ బ్రోత్తు అన్న ద్రోహుని శాబ్ది ఉమ్ము నీ శిగలో పువ్వు కూడా వాడి నేనన్నా అట ద్రోణుడు ప్రతిజ్ఞ భాస్వం చేసి కత్తి దూషణ యోధగణ అద్భుతములువంగ గుర్రాల నేచబెట్టి ఆ కత్తి దూచి తిరుగుతూ ఉన్నారు యోధ లేవత్తు అర్జునుడు భూమి మీద దిగితే ఇంకా బ్రతకటవా అని కత్తులు దూసి తిరుగుతూ ఉన్నారట అట్టాటి వాళ్ళ మంది నిర్వీయులై చూస్తూ ఉండగా నేట పెట్టుకుర్రాలకి నీళ్లు పెట్టి మధ్యము నందు నిధి దీప్తి చే కమలాప్త బింబం కప్పివై వీటి అన్ని సాధ్యమేమో మూడు లోకములు ప్రకాశింపు చేస్తున్నటువంటి సూర్యబింబాన్ని కప్పి పృదుకు కేటట్టు చేసి సైంధవుని సంహరించి అర్జునుడికి కీర్తిగుంచినటువంటి యొక్క నీ రుడవన్నదే మేము తెచ్చుకోగలం ఆ ప్రభో నీ దయగాని అని స్వత్రం చేశాడు ఆ ధర్మరాజు ఆ ప్రకారంగా ఏది తన భక్తులైనటువంటి వారికి చేస్తూ ఉన్నాడు ఇది చేసినప్పటికీ దుర్యోధనుడికి తెలుస్తుందా ఎందువల్ల ఆసున ప్రవృతి దైవాసుర ప్రవృత బౌద్ధం అవసర ప్రకృతులైనటువంటి వారున్నారే ఆసన వేస్త గొప్పతనం ఏమిటో తెలుసుకోలేనట ఎప్పటికిన్నే ఇంటి గోత్సం కలిగించును వేదశాస్త్రములు ఇచ్చినను మానవుడు నేను వారిని చేరను అని పొట్టుదలతో నుండు అట్లాంటి యొక్క ద్వేషభావంతో కలిగినప్పటికీ ఆ సర్వేశ్వరుడున్నాడు తన గుణ గణముల చేత తన యొక్క గొప్పతనం చేత ఆ విరోధలను కూడా తనలోకి చేర్చుకునే స్వభావం కలిగినటువంటి వాడట సర్వేశ్వరుడు వచ్చి పొరుకును గోపికల వంటి వాడిని తన సౌందర్యాలు వచ్చే వశిపరుచుకును ఇక గోపిక అమ్మవారల్ని తన యొక్క సౌందర్యం చేతనే వశీకృతం చేసుకుంటాడట వందైపాడి పరై కొండు నిన్ను కీర్తించి పరైన వాద్యమును పొంది అంటూ ఉన్నారు నాకేమిటి నిన్ను కీర్తించుటకు నీ పాటలు వాడుటకు ఆ పర అనే వాద్యవి అది వాయించుకుంటూ నిన్ను తోత్సం చేస్తూ ఉంటాం అప్పుడు పరవశులం అయిపోతాం అదే వలసింది స్వామి ఆ హిరణ్య కశిని పురము హిరణ్యాయ నమహ భగవన్నా ముచ్చరించ అవకాశం లేదు అంగీకరింపు కూర్చే ఆ లోటు తీరునట్టు సన్నిధిని కీర్తించు చుట్టవారము పూర్వం ఇది ఎట్లా ఉంది ఆ హిరణ్య కశివుని యొక్క పట్టణం ఉంది భగవందాను ఉచ్చరించటానికి వీల్లేదు వాడు మహావిరోధిగా స్వామికి అందువల్ల ఎక్కడ ఆ హరిస్మరణనేటు వినటానికి వీల్లేదు అని సాటించాడట మరి ఏం చేయాలి హిరణ్య కశివుని హిరణ్యాయ రమహ ఆ హిరణ్య కశివుడి జైలు కొట్టని ఎంత భజనలు చేయని అట్టాడి అట్లాగే ఈ గోపు రుంధులు కూడా శ్రీకృష్ణ స్వామి యొక్క సన్నిధానానికి వెళ్ళటానికి వీళ్ళేదని ముందు కట్టడి చేశారు చేసే వరకు వర్షాన్ని బంధించాడు అప్పుడు ఆ వాద చలివించారట పోయి ఆ స్వామితో వ్రతం చేస్తే మనకు వర్షాలు కురిసి మన భూమి కూడా పచ్చికలతో నిండి మన గోవులు మృతుకుతి వెళ్ళవలసిందని ఆజ్ఞాపించింది గోపవృద్ధులే ఆ ప్రకారంగా చేశావు స్వామి పాడు వారు కారు వాయునాలు పాడి నోట్తో కీర్తించుతూ నోరున్నందుకు సాధికమని పాడుతున్నారు నిన్ను కీర్తించి వెనక దాన్ని పాడే గోపికలు నామమును కీర్తించడంలో శ్రీకృష్ణుని పనిని తాము చేరుతున్నామని సూచిస్తున్నారు ఏమిటి సర్వేశ్వరుని యొక్క నామము కీర్తించుటైన ధన్యత ఆ గోపికామ్మవారులు ఆ హే ప్రభో నీ నవమాన్ని పాడువే మా జన్మానికి సార్థకం ఇంకొక చేసిన ఉంది వల్ల లేదు ఉచ్చరించుటలో కూడా దామోచ్చారణ చేత వస్తూ ఉన్నాము ఇచ్చే గొప్పతనం అనుకోవటం లేదట ఆ నామము కీర్తిస్తూ ఉన్నాం మేము ఇక మాతో సమాలు లేని వారు లేరు వచ్చి పాడినాము శ్రీకృష్ణుని గానము గోపికలు శ్రీకృష్ణుని సన్నిధికి అవసలి వచ్చి గోవిందాన్ని పాడుకుండలేరు స్వామేమో ఆ వేణుగానం చేస్తూ ఉంటే మూడు లోకములకు వినపడుతూ ఉందట ఆ గాన మాధుర్యానికి చెప్పి ఆ గోపికలు ఎంతమంది వచ్చి ఆ సర్వేశ్వరుడిని సన్నిధించేది ఎంత మాధుర్యమైన పాట వింటూ ఉంటే చాలా అంటే అట్లా ఉండలేదట పాడుతూనే ఉన్నాడట ఏమిటయా అంటే ఆ తన్మయత్వం ఆ ప్రకారంగా ఉంద సుమా భగవన్నాము సంకీర్తునే ప్రధాన ఫలము దాని వదలలేక ఊరు వారికి అభివృతము పరములు ముందు కూడా నే చేస్తున్నారు వారికి ఏమిటి సర్వేశ్వరుని యొక్క ఎడబో సహించలేరు ఆ గొప్ప కాంతలున్నారే ఆ సహించలేదట వారి యొక్క ఎడబో బ్రాహ్మణ స్త్రీలు అంతా వచ్చేశారు అరణ్యానికి ఆ గోవులను మేపేటప్పుడు ఆకలి ఆకలి ఉంటూ ఉన్నారట గోప బాలు ఇక్కడ దగ్గర్లో అగ్గారం ఉంది అక్కడ యజ్ఞం చేస్తూ బ్రాహ్మలు అక్కడ పొండరా నేను చెప్పానని చెప్పండి అంటే వెళ్ళి చెప్పానట శ్రీకృష్ణ స్వామి వారు ఆవులు మేపుతూ ఉన్నారు వారి యొక్క అనుచరులు మేము మాకు ఆకలి బాధిస్తూ ఉంది కనుక అన్నం పెట్టండి అది అంటే మీరు కోలలా మేము యజ్ఞం ఆచేసేది మీకు అన్నం పెట్టా పండి అతను పడి స్వామి పెట్ట ఎవరిని అడిగారు మగవాళ్ళని మగవాళ్ళ కాదు ఆ స్త్రీలను పోయి అడగండి వెళ్ళారట వెళ్ళి వారికి నమస్కరించి అమ్మా శ్రీకృష్ణ స్వామి వాడు అన్నాద్ధులమైన మమ్మల్ని పంపించాడు మాకు అన్నం కావాలి అనే వరకు పొంగిపోయి బ్రాహ్మణ స్త్రీ యావత్తు పల్లెములు నిండా పెట్టుకున్నారట సమస్తమైనటువంటి పదార్థము యావత్తూ పెట్టుకొని మీకీ ఒకటి ఏమిటి మేమేమయ్యాం మేమే తీసుకొస్తా అని మొత్తం యాహత్తు ఆ అగ్లహారంలో ఉన్న స్త్రీ లేవు భర్త అన్నా వచ్చి కమలు చూపించారు పాటు కదా మీరు మాకు లెక్కలేదు స్వామి కౌరు చేస్తే మేము వెళ్లకుండా ఉంటావా వెళ్ళిపోయారు ఒకడు ఆ ఇంట్లో పెట్టి కలిపి వేసేశాడంట వెళ్ళటానికి వీలు ఆ ప్రాణములు లేచి వచ్చే సర్వేస్తూ కలిసిని ఆమె వెళ్ళిపోయింది ఏంటి అంటే అటావుందర్వేచ్ఛుడు ఎందు ఆ భక్తి వీరు వెళ్ళి ఆ పదార్థములు వెళ్ళి గోపకాంతలు మీతోనే ఉంటాం సుమా అది సాధ్యం కాదమ్మా వీరు వెళ్ళాల్సింది ఆ మీ భర్తలు మిమ్మల్ని ఏమీ అన్నీ వస్తానని మళ్ళీ పంపివేశారట పంపివేసే అంతా వస్తే బ్రాహ్మయావం మళ్ళీ ఆ హాయి స్త్రీలకు ఉన్న జ్ఞానం మనకు లేకపోయిన కేవలం సర్వేశ్వరుడు వచ్చి కౌరు చేస్తే అన్నమని అర్థిస్తే మనం వెళ్ళలేకపోయాము వీళ్లు స్త్రీలైనప్పటికీ అమలులైనా జ్ఞానహీనులైనా శాస్త్రములతో తవల మనం అన్ని చదివం ఎందుకు తగలైన వారు సర్వేశ్వరుడు సాన్నిధ్యానికి వెళ్ళారు అని ఆనందపడి ఆదరించారట ఆ స్త్రీలను కానీ కవస భయం ము కౌసుడు ఎవి గెలుసును అని స్వామి దగ్గరికి వెళ్ళలేదట కనుక అట్లా బాధించినట్లయితే భగవత్ ప్రాప్తికి దేహాన్ని వదిలి వెళ్ళిపోతూ ఉంటారట ఎడి ఎందు భక్తి కలిగినటువంటి వారు ఈ దేహములు కూడా నిలవనే ఉద్దేశంతో కీర్తిస్తూ ఉంటారు స్వామిని సమానం చేయవలను సమ్మానం మేము పొందడు సమ్మానము అనుకున్నారు అని తమ గొప్పతనము తెలిపినారు నారాయణకి నారాయణే మనము ఫలమసమున దృఢమైన విశ్వాసం గలవారమని అనుకున్నారు మేము అంటూ ఉన్నారట మేమేమిటి దాసదాసు చెప్పాలి సర్వేశ్వరుడి మరి మేము అంటూ ఉన్నాయే మరి అహంకారం కాదు గొప్పతనం చెప్పుకోవటం వెనుకోవాడు భిక్షాటను వచ్చేవాడు పరశురామయ్య గారు భిక్షాటనుకొచ్చాడు పెట్టండి ఏది చేసేదేమో భిక్షాటను గారు ఆడు ఆడే పొగుడుకోవటం ఆ ప్రకారంగా తనకు తామే కొడుగు పొగుడుకోవటం ఉన్నది కదా మేమంటూ ఉన్నారు అంటే అందుకే మాకు సన్మానం చేయగలను నారాయుణుడే మనకు ఫలమని నమ్మి ఆ ధారక పోషక భోగ్యములుగా శ్రీవేశ్వరుని యొక్క నామాన్ని ఉచ్చరించే అని ఆ గొప్పతనాన్ని చెప్పటానికై నీ గొప్పతనం చెప్పటానికై మేమేము ఉన్నారట అని అనుకున్నాము దానివల్ల తప్పు లేదు సుమా సమ్మానం ఉంటు సమ్మానం అని సురింపు చేసినాడు పిలువబడి తండ్రి వంతుకు వెళ్ళుచున్న సీతను అనుసరించిన మంగళాశాసనం చేసను పతి సమ్మానిత సీత ఆ సుమంతుణ్ణి బాడ దశరథ చక్రవర్తి రాముని తీసుకురావయాని ఎదీక ఎనిమిది గంటలకు రాములకు పట్టాభిషేకం ఇక ఇక్కడేమో కలి చేట్లా అరణ్యవాసానికి పంపవలసిందని అట్టి సమయంలో సుమంత్రుణ్ణి పలికాడు ఆ రాముని తీసుకురావలసిందని తీసుకువస్తూ ద్వారం దాటే వరకు ఆ సీతామహాదేవు నుండి అనేకమైన మంగళ శాసనములు చేసిందట నీకు ఆ తూర్పు ఇంద్రుడు దక్షిణము యముడు పడమట వరుణుడు ఉత్తరము కుబేరుడు నిన్ను రక్షిందుడుగాక నీకెత్తి ఎక్కడకు బాధలు లేకుండా ఉండుగా కానీ సన్మానం చేస్తూ ఉందట చేస్తే ఆ సర్వేశ్వరుడు నాడే రామచంద్రస్వామి కూడా పటి సన్మానిత సీత ఆయనకు సహా ఆమెకు కూడా సన్మానం చేశాడట ఎరుగు తిరిగి ఆ నీరు క్షేమువుగా ఆ సీతా మహాదేవికి కూడా సన్మానం చేసే వెళ్ళాడట రామచంద్రస్వామి కోరుతున్నారు పాదగ్రహం చే ఉత్తుగాని నాడు పొగలు పరిశాలనుందాక పగలు రైతులు బావులా సమ్మానం దొరుకువల్ని కోరుతున్నారు దుఃఖము తీరినట్లు ఆహా వీరు ఎంత భాగ్యశాలలు శ్రీకృష్ణించేనంతటి సమ్మానములు అందినారు అని లోకలు అచ్చయబడి ప్రశంసించున్నట్టు మాకు సన్మానం చేయవని గోపితులు కోరుతున్నారు గోపికామ్మవారు కోరుతూ ఉన్నారట ఏమని ఎంత కాలం నుండి ఎడబాటు సర్వేశ్వరుని యొక్క ఎడబాటు ఉన్నదే కలిగింది నేటికి అంటే సర్వేశ్వరుని యొక్క సన్నిధికి చేరాము వాడి యొక్క దర్శనమైంది ఎంత భాగ్యము అని చాలా తమను తానే ఆశ్చర్యపడి ప్రశంసించుకుంటూ ఉన్నారట అయితే ఖ్యాతి లాభములు ఉన్నాయి అవి ఉండకూడదు భాగవతులైనటువంటి వారికి ఖ్యాతి ఏమిటి నేను ఎంత పని చేశానో అని ప్రఖ్యాతి లేదు అని పది మంది అది ఖ్యాతి ఇక లాభం పది మందికి పది వందలు వేద్దాం అక్కడ ఖర్చు పెట్టేదంతా నాలుగు వందలు ఆరు వందలు మిగుల్చి ఆ చేసినటువంటి యొక్క దాన్ని సర్వేస్తుడు అంగీకరించడు ఆ పండగలో ఒక పరమ భాగవంతుడు నుండేవాడట ఆయన పెద్ద ధనవంతుడు అయితే అంత భగవద్ అప్పుడుగా ఖర్చు చేసేసాడు ఖర్చు చేసి ఏకాదశి నాడు వచ్చాడట పండడికి ఆ వరకు వందల మందికి అన్నదానం చేసేవాడు ఏకాదశి ఉపవాసం ఉండి ఆ నాడు సమారాధనలు చేసి పెట్టేవాడు కాప్పుడేమి లేదు అంత ఆ అడవికి కొన్ని పొలలు లేని అవి తీసుకొచ్చి అమ్మితే మూడు రూపాయలు వచ్చినాయి ఎట్ట దానికి ఈ మూడు రూపాయలు తీసుకొచ్చాడు దీంతో చేద్దాం భాగవత సమాధన ఎట్టా ఒక ఒక రూపాయితో పిండి మరి అతిథికి పెట్టాలిగా ఒక రూపాయితో పుష్ములు వదల స్వామికి కొన్నాడు ఇక ఒక రూపాయి సంభావన ఈ మూడు తీసుకుని కూర్చున్న నాట మోధల ఆయన పేరు ఓహో వేల మంది చేస్తూ ఉన్నారు సమానాధనలు పండుగ ఏంటి సామాన్యం కాదు అందులో ఆ ఏకాదశి నాడు మహత్తరమైనటువంటి పండుగ అక్కడ ఆ సైన ఏకాదశి ఉన్నది నాలుగు ఏకాదశుల్లో అది కూడా ముఖ్యమైంది ఆ తులేకాశి చేస్తూ ఉన్నారు అనేక మంది ఎవరు వచ్చి నాకు అని చాలా బాధపడి చూస్తూ ఉన్నాడ అటు సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు దగ్గరికి వచ్చి అయా నిన్న ఏకాదశిగా ఆహారం లేదు చాలా బాధపడిపోతూ ఉంది ఆహారం కావాలని ఉద్దేశంతో వచ్చాను మరి మీరేమన్నా పెడతారా అయ్యూ చూస్తున్నాను స్వామి నా దగ్గర ఎవరు వస్తారా అని ఇది ఓ కొద్ది పిండే ఉంది మరి దీన్ని స్వీకరిస్తారా ఓ మహాభాభోగ్యంగా అని ఇద్దరు మాట్లాడే సమయం ఒక పుణ్యస్థి ఉంది ముక్త ఇది వచ్చి స్వామి నా వచ్చేది మరి నువ్వు కనపడలేదేదో కానీ అంటే మీరు స్నానం చేసి నేను రొట్టెలు కాలుస్తాను అంది పేషెంట్ పోయి దాని మీద ఈ పిండి కలుపుతూ ఉంటే ద్వంద్వలు పెడుతూ ఉన్నట్టల్చి రొట్టెలో ఈయనకు ఆశ్చర్యం అవుతుంది అదే నేను తెచ్చింది ఓ గుప్పెళ్ళేదు ఎంత ద్వంద్వలు పెడుతూ ఉంది ఇవా ఎక్స్ట్రా వస్తూ ఉన్నాయి అని ఆశ్చర్యపడిపోతూ ఉన్నాడు అట్లాంటి స్నానం చేసి వచ్చి కూర్చొని ఆ స్వామి మీరు భోజనం చేయండి మేము కదయా నువ్వు కూడా కూర్చో ముగ్గురు తిన్నాం ఈ గొంతులన్నీ ఇద్దరమే తింటావా ఏంటి అంటే స్వామి తమ ముక్తశేషం నేను ముక్తశేషమైనా యా నడాను కూర్చో మీరిద్దరు చోటు తింటూ ఉంటా అంటే చెత్తమని కూర్చున్నానట ఆ ముగ్గురు తింటూ ఉంటే ఆ గగనముడున్నటువంటి దేవతలు ఎవను మంది హావు హౌ హౌ అని హర్షద్భారములు చేస్తూ ఉన్నారట ఎందుకని బ్రహ్మేందాదులకు సర సనందనాదులకు తక్కునటువంటి సర్వేశ్వరుడు దాన్ని అడానుగుతో పెట్టుకున్న లక్ష్మీ ఉన్నాడు ఈయన భాగ్యమేమి అని మొత్తం రొట్టెల ఒక్కసారి అదృశ్యమైపోయారు ఇద్దరం వచ్చినవాడు పాండురంగుడు అరే తెలుసుకోలేకపోతేనే అని వెళ్ళి ఆ దేవాలయం ముందు నిలబడి ఆత్ ప్రపత్తి చేశాట చేసి స్వామి ఎంతమంది చేస్తూ ఉన్నారే సమాధంలో మరి నా దగ్గరికి రావడం ఏమిటి అంటే రే ఖ్యాతి లాభములతో చేస్తూ వాళ్ళంతా ఖ్యాతి ఏంటి కీర్తి పది మంది చెప్పుకోవాలని లాభము ఏదో పది మంది ఇస్తే పది డబ్బులు మిగుల్తీ లేదు కనుక నిన్ను ఆ నీ యొక్క అన్నాని ఆశ్రయించాను అని నేను నీ యొక్క ఉల్లాసం కాక అవును బాగా పెడుతూ ఉన్నారా రేపు నీకు చూపిస్తా ఉండు దీనికి తాత్కాణం నీకు చూపిస్తాను పదివేల మందికి అన్నదానం చేస్తాను అని తాటింపు చేశాడు ఒక షావుకారు చేస్తూ ఉన్నాడు గజ్జెట్ పై అంత చెప్పెలతో ఊరంతా సాటించారు పదివేల మంది పెద్ద పెద్ద పల్లెళ్ళు యావత్తు ఉన్నాయి చేస్తూ ఉన్నారు అట్టి సమయంలోనే బోధడు రా నీకు చూపిస్తా వీడి యొక్క సంగతి చూపిస్తా ఎంత చేస్తూ ఉన్నాడుగా పదివేల మందికి వెళ్ళాడు ఇద్దరు ఒక బ్రాహ్మణ వేషాన్ని ధరించాట పాళ్ళు రంగడు చూస్తూ ఉన్న వెళ్ళాడు ఈ యొక్క పదకొండు గంటలైంది పుంకాను పుంకములు తొండోగు తొండములు వెళ్ళిపోతూ ఉన్నారు భోజనానికి పల్లి నిండిపోయి అట్టి సమయములు సరిగా పదకొండు గంటల నరకి ఈ బ్రాహ్మణుడు బ్రాహ్మణ వేషంతో పాటు వెళ్ళాడు వెళ్ళి ఆ తోవలో ఉన్నారుగా భటులో అక్కడికి వెళ్ళి నిలబడి వెళ్ళాలి అయిపోయింది ఇందాకే అయిపోయింది ఆజ్ఞ ఎవ రాని ఉందని ప్రభుగారి ఆజ్ఞ అయ్యా నేను నిన్న కూడా తెల్ల ఆహారం తీసుకోలేదు మన ఏమో ఏకాదశి నిన్న దొరకలేదు ప్రాణములు కలబెట్టిపోతూ ఉన్నాయి కనుక ఎట్లయినా సరే నేను వెళ్లాల్సిందే మీరు ఆగిన ఆగను అంటే పోయి చెప్పారట అతనికి కర్తకి అయ్యా ఇట్లా వస్తూ ఉన్నాడు ఆయన అట్లాగా ఇప్పటికీ మనం పదివేలు కాదు పదకొండు వేల లెక్క అయిపోయింది ఇంకా ఇట్లా అయితే ఎంతమందికి పెట్టా వాడిని తీసుకెళ్లి అవసరం దోష అయింది రాణి యొద్దు అంటున్నా అండి రాణి నేను ఆగదం ఆయన వస్తున్నాడు పడదోసి పస్తున్నాడు కాళ్ళు ఇద్దరు చేతులు ఆ యొక్క నదీ ఒంటి పడయండి ఆజ్ఞ పట్టుకున్నారు అటు కాళ్ళు ఇద్దరు రెండు చేతులు ఇద్దరు నాలుగురు పట్టుకొచ్చి ఆ నదీ తీరము నందు ఎడ్